దైవమా నీ వెలితేది తమ వెలితే కాని జీవులు పట్టిన కొల్ల చేతిలో ఉన్నది నిండినవి జగముల నీ నామములనంతములు అండదలిచేవారి భాగ్యమే గాని పండియున్నదిదే దేవభక్తి ఎందుచూచినాను దండితోడ పనిగొనే తమ నేర్పేగాని మనసులలో నున్నది మరి నీపై జ్ఞానము వనర తెలిసేవారి ఓపికే కాని ఘనమైన మున్నిటి నీ కథలెల్లా నున్నవి విని నేరచిన వారి వివేకమే కాని శ్రీవెంకటేశ ముద్ర చెల్లుబడై ఉన్నది వేవేగ ధరించేవారి వేడుకే కాని తావుకుని చేరువ నీ దాస్యమిట్టే ఉన్నది भाविंच भावि नमेटी इन्ते कानी।